ఉద్దేశించి అంటే ఓంకార వాచ్యమైన సో ఓంకారమా ప్రతి ఎవరైతే నిన్ను ధ్యానం చేస్తారో వారి యొక్క హృదయంలో ఉండే అన్ని మానసికములైన క్లేషములను పోగొట్టి విశ్రాంతి విచ్చేదానము ఎప్పుడు కూడా విశ్రాంతిని ప్రభుత్వ ఆనందాన్ని బయట పెట్టకపోవడం బయట పెట్టుకున్నంత కాలం వాడికి అందించుకునే లేదు విశ్రాంతి భరికించుకుంటే హైదరాబాద్ లో విశ్రాంతి లేదు ఊటీ పెట్టి విశ్రాంతి ఉందనుకుంటే ఊటీ వెళ్తే మరింత అధ్వానంగా ఉంటుంది అక్కడే ఉంటుంది విశ్రాంతి అక్కడ హోటల్ రిజర్వేషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి మనం భరిస్తాయి పోతుంది విశ్రాంతి మన ఇంట్లో విశ్రాంతంలో ప్రభుత్వం విశ్రాంతి మనస్సులో మనస్సులో మా మనస్సులో విశ్రాంతి అక్కడ తండ్రి అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఏంటి అంటే ఓం కారణము ధ్యానం చేసుకుంటే తప్ప ప్రయత్నం చేసినట్లయితే మనస్సులోనే విశ్రాంతి పెరుగుతుంది కాబట్టి విశ్రాంతి స్థానం రిటైరింగ్ రూమ్ లేకపోతే హౌస్ రిటైరింగ్ బంగాళాను ఏదో ప్రతి దేశం అంటే ప్రతి దేశం అయ్యున్నాను స్వరూపము నాకు ప్రకాశింపజేయగలు సౌందని అనుకుంటే మనకి దాని స్వరూపం తెలియలేదు నా సో నీ మందులని నాకు ప్రకాశింపజేయగలు ప్రమాపత్యుగా మా ప్రపత్సు నన్ను ఏది పొంగడం అంటే ఏమిటి పెట్టుకున్నారు శక్త గు ఈ మృత్యుని తోటి ఎలా ఇస్తున్నాయి చూడండి ఇది మన వాళ్ళకి తెలుసు పోతాము రసశాస్త్రం కూడా వాళ్ళకి తెలుసు కొంత ఏరియా సో మీరు ఏదైనా ఒక మెటల్ తీసుకుని మెల్సి లో వేస్తే ఆ మెటల్ దాంతో డిజాన్ అయిపోతుంది డిజాన్ అయిపోయి వచ్చింది వాళ్ళు ఎలా వాడతారు ఎలా అనేది మెటల్స్ వాడతారు ఆ పదాన్ని ఎక్సివీ క్రమం దాని మెటల్ అమాల్ దాని గమ్మని అంటూ ఉంటారు ఈ అమాలకమ్ కి సంస్కృతంలో రతం సో రసము అంటే పాత రసము రసం వేస్తే మెటలుకి వచ్చి దాన్ని అమాలకుంటారు దాన్ని ఇక్కడ అయినా రసవిగ్గం లోహం ఇవ్వాలి అలాగే లోహం అంటే మెట్టను రసం రసవి రసము చేతను పూర్తిగా కట్టి వేయబడి కరిగించుకున్న సో బంగారాన్ని కనుక మీరు ఎల్సివీలో వేసేస్తే బంగారం అంతా రసము చేత కత్తి వేయబడుతుంది బంగారం కనపడుతుంది ఉంది అనుకోండి దాంట్లో మాది కనపడదు రసంలో కలిగిపో సో ఏమైపోయింది బంగారం లేకుండా పోయింది అక్కడ పోదు దాంట్లో విలీనం అయిపోతుంది వేరే సెపరేట్ గా కనపడదు మా సముద్రంలోకి నది వెళ్ళి సంగమం అయిన లేకుండా అయిపోతుంది లేకుండా అయిపోదు సముద్రం అయిపోయింది ఆ నేను నీలో ప్రవేశించ స్వరూపంలో నేను విలీనమైపోవాలి అది నా వైపు నుంచి అఫర్ట్ అర్ట్ చేతను సిద్ధించేది కాదు కాబట్టి నీ వైపు నుంచి నీవు నన్ను మీలో విలీనము చేస్తే అలాగే ఉండాలి కదా ఇదిగో నేను ఇంకా ఉంటానని ప్రార్థన చేసేసి నేను దాంట్లో అని పట్టుకలు పట్టి చూస్తున్నాడు విలీనం అవ్వాల్సిన వాడే వీడు వీడు ఆ రకమైన పట్టుకలతో ప్రారంభిస్తే అసలే ముందు వెళ్ళి అలా కాకుండా ఓ అహంకారమా నేను మీలో విలీనమయ్యేందుకు నీవు అనుగ్రహిస్తే నీ అనుగ్రహం చేత నేను విలీనం అని ప్రార్థన చేసుకునే మీకు విలీనమైపోతాయి ఎందుకంటే అహం అనేది అలా ఆ ప్రార్థన యొక్క స్వరూపాన్ని బట్టే అది డైబ్రూట్ అయిపోయింది ఓంకారం ఉచ్చరించడానికి ముందే అహంకారం పోయింది ఎందుకంటే శరణాగతిలో ఉండే రాష్ట్రం ఓంకారం ఉచ్చరించేప్పుడు ఆ విధి నుంచి పోయిందో అన్ని దుఃఖాలు అప్పుడే కదా దుఃఖాలన్నీ అహం తిక్కువ ఉంటాయి అహం మీరు దుఃఖం ఎప్పుడు దొరుకుతుందా అహం గుర్తు వచ్చిన గుర్తుండదు అహం సినిమాలో కూర్చుంటారో అహం గుర్తు ఉండదు ఆ హీరోలా గుర్తుంటారు హీరోయిన్ అవే ఉంటాయి కదా అహం గుర్తుండదు అధ్యక్ష దుఃఖం నిద్రలో అహం ఉండదు దుఃఖం అహం ఉండదు మళ్ళీ దుఃఖం రా కలగాలంటే మీకు ఒక్కటే పని చేయాలండి దేవుడు చేస్తాను నాకు నేను దుఃఖికి రాగానే ఏదో నుండి జీవితం ఏం బాగలేదు ఏది పరిస్థితి అనుకూలంగా లేదు అందులో స్థాపనాలతో మరో అజ్ఞానంగా ఉంది అంత దుఃఖమే కాదు నేను నేను గుర్తుకు రాగానే దుఃఖం నన్ను నేను మరిచిపోయిన వెంటనే ఇది మనందరికీ అనుభవంలో ఉన్నది మన గొప్ప సత్యం కాబట్టి దుఃఖానికి స్నానం అహం కాదు కనుక నిత్య నిత్యప్పుడు దుఃఖానికి కలిగింది పాలసే దుఃఖాన్ని కలిగి సత్యంలో దుఃఖం సత్యంలో సుఖంగా ఉంటుంది అదిలో సో బంగారాన్ని తనలో కలిపేసుకుని ఆదర్శం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో ఓంకారమా ఈ విధంగా నన్ను నీలో కలిపేసుకోవాలని తెలియదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో ఆ మనస్సు అహంకారంతో బాటుగా సంకల్పములతో బాటుగా వెళ్ళి చైతన్యంలో విలు నేను ఆ ఎగ్జాంపుల్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మెటాలిక్ తీసుకుంటు పాదరసంలో పెట్టుకుంటారు పాదరసం బాదరసం రాజ్యం కానీ మెటాలిక్ బే కాపడ అదే విధంగా ఎప్పుడైతే ఓం అని మనస్సు అమనీ భావాన్ని పంపేస్తుంది మనస్సు తన సోర్స్ లో విలీనమైపోతుంది విలీనం అయిపోతాయి అటు నేనేమో కలిసి నేను ఉండబోతున్నాను నేను ఆ స్పోర్ట్స్ ఆత్మ చైతన్యంలో వచ్చిన ఒక బుడగా బుడగా ఏమవుతుందండి సిద్ధి బొబుల్ సిద్ధి ప్రయాణం చేస్తున్నాయని బొబుల్ ఎక్కడ పుట్టిందో అక్కడ విలీనమవుతుంది అహంకారము అనే బబుల్ ఆ చైతన్యంలో చూపుతూ ఆ బగుల్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎంతో పౌరపాదాం ప్రభావ విస్తారంగా తర్వాత ప్రమాద విక్రమా ఎనిమిది శంకర్లు అసంహారంగా కొన్ని మాట్లాడుతున్నారు శ్రీకామహా అకరణేర్మాధం కృష్ణ విద్యా ప్రకాశతే ఎందుకంటే ఉపనిషత్తులు చదువుకున్నామని వస్తే మళ్ళీ ఇక్కడ శ్రీ తాముడు మొదలు పెట్టారు అంటే అలా కంగారు పెడతాడా శ్రీ అంటే టైం కాదు ఇది ఇప్పుడు కొంతమంది భ్రమ పడతారు ఏదో అలా డబ్బు ముచ్చుకుంటే ఏదో అయిపోతుంది అలాగా కొంతమంది డబ్బు ముసుకోం చెక్కులే చెప్పులే సంతకాలు పెడతారు క్రెడిట్ కార్డు లేదు డబ్బులు ఎవరు అమెరికాలో డబ్బులు ఎవరు ముసుకోవాలి వాళ్ళందరూ గొప్ప విరాదులను మీరు అనుకుంటే అనుకోవచ్చు వాళ్ళు డాలర్ కార్యతను ముక్కుతున్నవాడు మాకు ఇతర చూడకుండా ఎప్పుడో విషయాలు నిలుచుకోండి కానీ ఎవరికంటే దాళ్ళు ఉంటాను చెట్టు పుస్తకాలు ఉంటాయి తర్వాత క్రెడిట్ కార్డులో నాలుగో ఇదో ఇదే ఇదే ఉంటాయి డాల్ గులు ఉంటారా అది కాదు కాదు రూపాయిలు ముట్టుకోవడం ముక్కుకోకూడదు ఇట్లాంటి ఇష్యూ ఇష్యూ మీకు అని ప్రోపర్లేదు చదివించే ఇష్యూపాయలు అంటారు అశ్విన్ విద్యా ప్రకారణ ఇది విద్యా ప్రకరణం విద్య ఉండాలి ఉపాసనా జ్ఞానం ఇది ఉపాసనా ప్రకరణం ఎంత చక్కనే జ్ఞానం కూడా ఉంది కాబట్టి ఉపాసనా జ్ఞానం రెండు చెప్పుకోవచ్చు ఈ ప్రకరణం ఉపాసనా జ్ఞానాలది ఈ విద్యా ప్రకరణంలో సీతామహాన్ ఎవరికి తెలిసింది అంటే మనం ఇక్కడ సిడ చెప్పబడే సీతామహ కోరేవాడు వీడి ఏం కోరుతున్నాడు అనమాట ధన అర్థ క్షణమునే కోరుతున్నాడు దాంతో సందేహం లేదు కానీ క్షణం దేని కోరదు మనం ఇంకా కర్మార్థం కర్మను చేయడం లేదు వేదోక్తమైన కర్మలు చేయాలంటే క్షణం కావాలి ఉండదు నిజ ఏదైనా పూజ కానీ యజ్యం కానీ చేయాలంటే తనకు చేయాలంటే ఏం కావాలి క్షణం కావాలి అందుకోసం దాని క్షణాన్ని పెట్టున్నాము సెటిల్ చేసేసుకుంటే అది అర్థం రాకుండా మీరు జపం చేసుకున్నామని కూర్చుంటాడు అండి కూర్చుంటే భార్య వచ్చి పుచ్చేది చెప్పినట్టుగా ఏమన్నా ఇంకో బియ్యం నిండుకున్నాయి మీరేమో జపం చేసుకుంటే కూర్చుంటే భోజనం చేస్తుంది అనుకుంటారు అని అంటే అలాగానే అప్పుడు కంచి పట్టుకుని ఏమన్నా రూపాయలు అప్పటికి ఆ పది రూపాయలకి బియ్యం కొని కంచిలో కోసి ఇంకో భారీ ఇచ్చి జపం చేసుకుంటాను అంటే అది అంత అనుకూలంగా ఏమి కాబట్టి అయితే ఏం చేయమంటారో కొంతకాలం ఉద్యోగం చేసేది చేసేసి ఇంకా ముఖ్యము కొనుక్కునేందుకు డబ్బులు లేవు అనే పరిస్థితి లేకుండా చేసేసుకుని ఇంకా ఆ తర్వాత ఒక అవకాశంగానే ఉద్యోగం చేస్తావు అది జప్రంటే సో ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి మనం ఈ సత్యాన్ని గ్రహించాం కాబట్టి ఆయన శ్రీకామహ అనే శ్రీకాకుడు చేసేటువంటి ఉపాసన ఆ తమకు అంతా కూడా ధనం అన్నమాట సత్యం కానీ ఆ ధనము వైదిక తర్మానుష్ఠాన ప్రభుత్వం అనగా దాన ధర్మాల ప్రభుత్వం ఇప్పుడు కూడా ధనం విషయంలో మన ప్రవృత్తి సరిగ్గా ఉంటే మనం సుఖాన్ని అనుభవిస్తాం కనం లేకపోతే ధనం దుఃఖహితమవుతుంది ధనంతో దుఃఖపడే వాళ్ళని నేను ఎంతో మంది లేదు ధనము ఎలా ఉండాలంటే ధనం విషయంలో తాను దాని నుంచి ఎంత సుఖాన్ని అనుభవించగలను అనే ప్రశ్న ఉండకూడదు ఎప్పుడైనా అలాగే గవర్నమెంట్ ఉంది హోటల్ మంచి భోజనం చేద్దాము అదే ఆయ్ ఇంత మాత్రం ఇలాగేదైనా ఒక పది రూపాయలు పది రెండు రూపాయలు ఖర్చు సొంతానికి చేసుకోవాలి కానీ అంతకు ముంచే సొంతానికి ఇంకో వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఇన్ రెస్పాన్సిబుల్ అయితే ఈ రూల్ వర్తించదు పీపుల్ హౌస్ ఆఫ్ రాష్ట్రెస్పాన్సిబుల్ దట్ ఈస్ గుడ్ పర్సెంట్ నేను డిసైడ్ చేస్తాను అనేది కోసం పెట్టింది చాలా కష్టం నువ్వు ఎటువంటి చీర పెట్టుకుంటే నేను డిసైడ్ చేస్తాను మూడు వందల కంటే నువ్వు చీర ఎక్కువ కొనుక్కోవడానికి అని కొత్త భార్యను ఉద్దేశించుకుంటుంది దట్ ఈస్ గుడ్ పర్సెన్ చూపించి వాళ్ళకి ఈ రూల్ వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటే అది వేరే సంగతి వాళ్ళు వేదాంతా క్లాస్ అటెండ్ అయ్యి వాళ్ళైతే ఆ హక్కు కాదు మన వైపు నుంచి మన ఎప్పుడు కూడా ఇంకో వాళ్ళకి రూల్ అప్లై చేయాలి డిసిప్లిన్ ఉన్నది పిల్లలకు అవసరం నేను దానికి అక్సెప్ట్ ఉన్నాను పిల్లలకి డిసిప్లిన్ ఉండాలి వాళ్ళ గోజుల్లో కొంత డబ్బులు పెట్టేస్తే వాళ్ళు పాడైపోతారు అలా ఉండకూడదు అది నా బాగా రెస్పాన్సిబుల్ ఫీల్ సెకండ్ ఇతనికి కొంత దాన ధర్మాలు చేయాలి సమాజానికి మనం సేవ చేయాలి అనుకో ఎందుకంటే నేను అనేటువంటి ఆ పరిచ్ఛున్నమైన భావన పరిస్థితి పట్టుకు మనం నిర్పించారా అక్కడ చాలా సో మీ ఇంట్లో నల్ల కన్నటి నల్ల పెట్టుకున్నారు అనుకోండి మీ ఇందులో నీళ్లు పట్టడానికి అక్కడ సేపు పడుతుంది ఎంత నల్ల పెట్టుకుంటే అది ఇందులు పెట్టుకుంటారు అదే సమయంలో అలాగే మనస్సు విశాలమైన మనస్సు దైవీ శక్తి ఎంత లభిస్తుంది సన్నత మనస్సు పెట్టుకుంటే దైవీ శక్తి ఉంది ఆత్మ అక్కడే ఉంది దైవం అక్కడే ఉంది ఎక్కడి నుంచి బయట నుంచి వస్తుంది ఉంది దైవ సహాలు ఆ చాలా తక్కువగా అది ఎప్పుడు నేరో మైండెడ్ నెస్ ఉండకూడదు ఇవ్వడానికి చెయ్యి వెనక్కి తీసుకునేట్లో ఉండకూడదు ఇప్పుడు కూడా దానగుణము కేర్ఫుల్ శ్రద్ధతో దాన్ని చెప్తారు ఇందుకోసం దాని నుంచి కర్మ ఇలాగ దాన కన్నా మిగతా యొక్క క్షేమానికి అందుకోకుండా నా క్షేమం అసలు నా క్షేమం అనేది వేరే అకౌంట్ ఉండదండి ఇతరుల క్షేమంలో నా క్షేమం ఇంక్లూడ్ అయిపోయింది ఇది మళ్ళీ ఇదో వేరే అకౌంట్ నా సుఖం అంతా ఎలాంటి అకౌంట్ చాలా తక్కువ అలా ఉండదు సొంత సుఖము సొంత మామూలుకు ఏదో ఎవరో కదే నేనంటాను కొంత మాముకుని వాళ్ళు అంతా మాముకోవాలి సో కాబట్టి మనంటే కర్మ దాన ధర్మాలు కుటుంబానికి క్షేమాన్ని ఇందుకోసం మనం అందుకోసం శ్రీకాముడుగా ఎవరు ధనాన్ని ప్రార్థిస్తున్నాడు మరి ఈ కర్మ దేవుడు ఇది దీపా కర్మ అంటే స్వచ్ఛాది లోకాలకి వెళ్ళటానికి ఈ కమిష కర్మకు ఉంటారు వాళ్ళకేపు పరలోప వెళ్ళాలి అక్కడ ఎవరు సుఖాలుస్తాయి ఇక్కడ ఆ సుఖాలను మనం అనుకరించాలి స్వర్గాన్ని ఈ స్వర్గానికి వెళ్ళినా ఉన్నది ఈ రెలిజియస్ పీపుల్ బాగా డ్రైవ్ చేస్తూ ఉంటాయి అందుకే ఈ ఈ మతాలన్నీ అలాగే ఉంటాయి ముఖ్యంగా ఈ కన్వర్షన్ రోడ్ మతాలు మధ్య వీళ్ళందరూ దాంట్లో స్వర్ధం ఉస్మా జిల్లా గ్రూప్ అందరూ స్వర్గం కోసమే స్వర్గం కోసమే లో ఆ కూడా అక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళడం మరొకరికి వెళ్ళారు మొత్తానికి అక్కడ నుంచి అదే వెళ్ళారు కానీ ఇంకా మళ్ళీ ఇళ్ళకి రాలేదు అందరికీ స్వర్గం లేదునే ఆ ములామర్ ఉన్నారు మరి ఆయన ఇంటికి వెళ్లే వాళ్ళకి స్వర్గంలో కోసం యాభై మంది అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు యాభై మందిని నువ్వు వివాహం చేసుకుంటున్నా ఇక్కడ ముగ్గురునో నలుగురునో చూస్తున్నాం అక్కడ వ్యాధి ఇక్కడ ముగ్గురు నగర్ చేసుకుంటే వెళ్ళి కూర్చుంటారు అక్కడ కూర్చుంటే సో ఎందుకర్మ అలా ఉండదు ఎంత దృష్టితో చూసాం చాలా పెద్ద ప్రారంభంలో చిన్నపిల్లలకి గాయిలకి పెడతాం స్కూల్కి వెళ్తే ఖాయిలో పెడతాము అలాగే కాగిలాల ఈ స్పర్ధాభిమానాలన్నీ కూడా తాగింది సో పరమాత్మ స్పర్ధ పద శ్రీకృష్ణుడు వైశ్వర్య ప్రసక్త ప్రసక్త అనే విధంగా ఆయన చాలా ప్రస్ఫూటిని లాంగంలో వినిపిస్తాడు ఇంకో మొహం వాళ్ళకి సో ఎందుకంటే కర్మ అందుకోసం కాదు ఎప్పుడు కూడా కర్మని అలాగే కామనా ఎంత నిష్కామ కర్మ అనేది ఇంపార్టెంట్ మరి నిష్కామ కర్మతో ఇంకెందుకంటే ఆ కర్మ చేయడం ఎందుకంటే ఉపాత్మ దురిపక్ష అసలు ఆ మాట మన సంకల్పంలో విడిపోయింది మనో పార్థిక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం ఎంత ఉదాత్తమైన సంకల్పం ఉండదు సంకల్పము అంటే డెలిబరేషన్ నేను ఈ కర్మను చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానండే ఎందుకు చేస్తున్నానండి అంటే మనోపార్ శ్రీ పరమేశ్వరుడు ప్రీతి పరమేశ్వరుని ప్రీతి అనుగ్రహం పరమేశ్వరుని వస్తుంది ఆ క్రిస్టెస్ లేదు క్రిస్టల్స్ మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే అక్కడ ఏమాత్రం అసలు ఇంకూడ్ చెప్తుంది వేరే వేరే లెక్కలే వస్తుంది కాబట్టి రాజుగారి రాజుగారి బంపడే అయింది రాజుగారి బస్పదే అయితే మీరు ఇన్విటేషన్ మీరు బహుమానం పడుతుంది వెళ్తారు ఏంటంటే మీ బహుమానం చేతిలో పెడితే వెంటనే మీకు చెక్కు రసిస్తాడా వెంటనే కొంత బంగారం ఇస్తాడు ఈవెందు నవ్వు నవ్వుతాయి ఆ నవ్వు చాలు మా ఆ నవ్వులే తెచ్చుకుని ఎందుకో తెలుసు రాజుగారి అనుగ్రహం ఉంటే అన్ని లాభాలు దాంట్లో ఇంక్రూడ్ అయ్యింది రాజుగారి అనుగ్రహం రాజుగారి కోపం వచ్చి మీకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేటప్పుకో తాత్కాలికంగా నేను ఆ వెయ్యి రూపాయలని అనుభవించలేదు కూడా రాజుగారి అనుగ్రహం ఉండే ముఖ్యంగా బట్టి వచ్చాను అనుకోండి మీరు భవిష్యత్తుకి లోటే ఉండదు కాబట్టి ఈ షార్ట్ రేంజ్ దృష్టి చాలా అసందర్భమైన దృష్టి సో ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ స్పర్గా అసలు వాటిని గురించి మనం కలంపను కూడా తలంపనక్కర్లేదు ఈశ్వరానుగ్రహమే మనకు కావాలి సో ఈశ్వరానుగ్రహం వస్తుంది హృదయం లోపల ఉన్నది వస్తుంది ఈశ్వరాన్ని దాని పయనించాలి సో ఈశ్వరానికి దూర్యుడు మనకి భాస్కరుడు అనుగ్రహించేదనుకోండి భాస్కరుడు తృంప కలిగిందనుకోండి ఎక్కడింటిది ఆత్మరూపంగా సో అన్ని బ్లస్సింగ్స్ లోపలించొస్తాయి మీరు అపత్యం గమనించాలి ఆల్ బ్లస్సింగ్ నో అదర్ లేకపోతే సో అద్మరూపంగా పరమేశ్వరుడు ఉన్నారు మరి ఉంటే మాకు అనపట్టలేదు అంటే మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషములు కర్తి ద్వేషము అదే దురితములు ఇప్పుడు ఆ ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుని సాక్షాత్కారం మనకు కలగాలి అంటే ఈ రాగద్వేషముల మహిళని తొడి తుడి చేస్తే తత్వం దానికోసం కర్మ ఇతా దురిత క్షేత్ర ఎక్కడి నుంచి వచ్చేయండి ఈ ఈ దురి అంటే జన్మ జన్మాంతరముల నుండి మనం సంపాదించే ఈ సంప్రదాయం మనకు అత్యం కాబట్టి నేను ఈ సంవత్సరం పాడాలి ఈ జీవితముగా దానికోసం ఈ కర్మ చేస్తున్నాను ఈ కర్మ చేయాలి జ్ఞానవంతం ఆ సజ్ఞానందం చేస్తున్నా దానం చేసినా కర్మం చేసిన ఏ ధారమే చేయాలి అలా చేస్తే దాన్ని నిత్య కర్మను కర్మను కూడా అంటారు దాన్నే కర్మయోగము అని కూడా అంటారు అలాంటి అందుకోసం ఎప్పుడైతే మీరు కర్మని దానితో ముడిపెట్టారో మనాన్ని ఆ రకమైన కర్మతో ముడిపెట్టడం ఈ ప్రార్థన అంతా కూడా చాలా పవిత్రంగా తయారై సో ఈ యుద్ధములన్నీ తగ్గిపోతే విద్యా ప్రకాశ విద్య అంటే జ్ఞానం ఒక ఉపాసన ఉపాసన కూడా మనస్సు బాగా మంచిగా ఉంటే ప్రకాశించడం కొంతమంది జతం చేస్తారు మాల పూర్తి చేసేస్తారు మాల పూర్తి అవుతుంది తప్పించి మనస్సులో ఏమీ పవిత్ర ఎందుకని ఆ ఆ డైరెక్షన్ లో పెద్ద ప్రవర్తన పెట్టకపోవడంతో జపం చేసుకొని ఉంటాడో అని ఏమంటున్నావు ఉంటాయి కదా వంట ఏమన్నా ఇంట్లో అసలు కాలం పెట్టాం పచ్చి కాలం పెట్ట ఎంత కాలం పెట్టాను మళ్ళీ జపం చేస్తుంది ఇందులో బాల దిగుతాం సో బాల తీవడా లెక్క ఒక ఊరి బుద్ధిలో బాలైపోవాలి మంచిది పెరిగే పాయింట్ ఇది బట్ జపం మనస్సుని పవిత్రం చేసుకోండి ఆ ప్రయత్నంలో ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళాల్సి భావన అన్నది ముఖ్యం భావన ఏ ఉంటే ఆ దైవీ శక్తి ఆ రూపంగా మనకు ప్రకటన అవుతుంది పాత్రలో కోసమే ఆ పాత్ర ఆకారం ఎలా ఉంటే మీరు ఆకారంగా ఉంటుంది అదేవిధంగా మీ మనస్సులో పవిత్రమైన భావం ఉందనుకోండి మీకు కలిగే స్థలం కూడా దానికి ఆ దైవీ శక్తి వ్యాపించి అయిపో కాబట్టి విద్యా ప్రకాశం ఉపాసన మీరు చేసే ఉపాసన కూడా మీకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే ఇబ్బందులన్నీ పోవాల్సింది ఇక ఆత్మజ్ఞానం గురించి చెప్పనే అక్కర్లేదు మీ మనస్సులో దోషములు రాగదోషములు తీవ్రంగా ఉండి మీరేమో కాంగద్రోగా ఆ భవిష్యత్ వర్గంలో ఏమాత్రము దూరంగా పెట్టకుండా మనస్సులో అన్ని రకాల ఇది సమస్యలు అప్పుడైనా ఆత్మజ్ఞానం కావాలో సంగం కల్యడం బ్రహ్మ ఇంకో అంటే సంఘం కల్యడం బ్రహ్మ అంటే ఏం అసలు ఆం బ్రహ్మాస్త్రం అంటే ఏం తెలుసు ఆత్మ అంటే ఏం తెలిసింది ఏమి తెలుసు నథింగ్ విల్ హ్యాపీ కాబట్టి విద్యా ప్రకాశ మీరు విద్య గురించి జ్ఞానం గురించి ఆత్మ గురించి దైవం గురించి మీ ప్రయత్నం ఏంటి అనిపిస్తుంది ప్రయత్నం వల్ల మనశుద్ధి కొలదు మాత్రం మనశుద్ధి అంటే అశుద్ధంగా ఉన్న మనస్సు ఇంకా దురితములతో నిండిన మనస్సు ఆటంకముగా నిర్మాణం అవుతుంది దురితములు తొలగిన మనస్సు వంటిది మనస్సు ఇది అన్నది రెండో రెండోది ఆత్మ హిందో అనేది ఏమీ ఉండదు ఇందు వేరే పెట్టడానికి అక్కడ హిందో అనేది ఏమీ ఉండదు ంతిపెన్ వాలసారానికి ఓపెన్ వ్యాల్యూ అంటే అనంతం సూర్యకాంతి అంటే అనంతం అదే మనస్సు అనేది అనంతమైన ఆత్మస్వరూపానికి అంటే అర్థమైతే విండోని ఓపెన్ గా పట్టండి అంటే అర్థమైతే ఆటంకం లేకుండా చేయాలి అక్కడ విండో అంతా ఏమంటుంది విండో అంటే అడ్డు తీయడానికి లోపలికి రాకుండా అడ్డు పడి దానికి పేరు విండో విండో తెరవడం అంటే అడ్డు తీసేయడం మనస్సు అటువంటి విండో అయితే అటు ఓంకారము ద్వారా ఆ మనస్సు అనేటువంటి విండోని దొరుకుతుంది ఆత్మ ప్రకాశం అలా ప్రాతి కాబట్ ఆ జ్ఞానము ఇదిగో పవిత్రమైన ధర్మానుష్ఠానం చేసి మనకు తీసుకుంది అని ఆయన శ్రీ పామహు ఉండే శ్రీని జ్ఞానానికి కనెక్షన్ ఇస్తారు అలా అర్థం చేసుకోవాలి పురుషాత్మాలను మనం ఎదురు గొప్ప పురుషాత్మని కాబట్టి ఆ విధంగా పర్వపురుషాత్మైన మోక్షం వైపు తీసుకునే విధంగా మనం దీనికి ఒక స్మృతి వాక్యాన్ని బోధ్య స్మృతి పాతి అంటే విజయ విధంగా స్మృతి కూడా బోధిస్తూ ఉన్నది అని అడుగుతా జ్ఞానముత్పద్యదే పుంసా జనం ఉత్పద్యుసంటే వ్యక్తికే రం వేదిక మనిషి జ్ఞానముత్పత్మజ్ఞానం జ్ఞానమంటే ఆత్మపూర్ ఎప్పుడు బలవంతుంది జ్ఞానము పాపస్ కర్మ క్షయ పాపకర్మ క్షయమైపోవాలి సో పాపకర్మ అంటే పాప వాసనలు అని అంట సో పాపములైన వాసనలు క్షయమైపోవాలి సో పాపకర్మ క్షయమైపోతే జ్ఞానము కలిపిస్తుంది ఎందుకంటే జ్ఞానం అక్కడ శుభ్రంగా ఉంది ఆత్మ శుభ్రంగానే ఉంది సో దీన్ని దృష్టా ఉంటాయి యథా అంటే ఎలాగైతే సో ఆదర్శతల అంటే అర్థము యొక్క ఉపరితలం సర్ఫెస్ అర్థము యొక్క ఉపరితలం అది స్వచ్ఛంగా ఉండాలి ప్రత్యంగా ఉండాలి స్వచ్ఛం స్పష్టంగా కాంతిని యజ్ఞ ఉండాలి సో అటువంటి ఆదర్శతల ప్రత్యే ఆత్మానం ఆత్మని పశ్యతి సో ఆత్మానం యొక్క పశ్యతి సో తన స్వరూపాన్ని తాను స్పష్టంగా చూడగలుగుతారు ఇప్పుడు తన రూపము కొత్తగా తెచ్చిపెట్టుకోటర్లేదు తన రూపం తానేదా ఇంకే మరి అర్థం ఏంటి అంటే తన రూపము సంసిద్ధముగా ఉన్నదాని చూడ్డం కోసం అవుతాం సో అర్థం రిఫ్లెక్ట్ అర్థం కాబట్టి అర్థము స్వచ్ఛంగా ఉంటాయి అర్థము అంటే లైఫ్ ఎక్కువ లేదా చాలా ఉంది ఇంకో ఎక్కువ ఎందుకంటే నాట్ నెసెసరీ నాట్ నెసెసరీ ఎందుకో తెలుసిన ఇట్ ఈస్ దేర్ ఫర్ ది సో మరైతే ఇంకా మేం చేయాల్సిందే ఉంది ఆ నిర్వర్ మీద స్వచ్ఛత్వం లేదు మట్టి చేయ ఉండదు ఇన్ను ధూ చే తమ్ము మీరు తడిగుట్ట తీసుకునే శుభ్రంగా మెల్వర్ని తీసుకెళ్యాలి ఇది చేసి ఆ తడిగుట్ట దాని మీద వేలాది తీయకూడదు ఏమైతే అని ఏలర్టీ చేసారో దాన్ని కూడా మొదలు పెట్టాలి ఎఫర్బెటీస్ దానికి కొంత ఇంకా వెట్నెస్ ఉంటాయి ఒక పొడి కాగితం తీసుకుని ఆ వెట్నెస్ తీసుకోవాలి అంటే ఇంక తప్ప అంతకు ముందు ఉన్న ధూళి కానీ లేక ఆ భూమిని నివారించుకుంటూ చేసినటువంటి ఈ బ్రష్ మొదలైన దానికి ఉండకూడదు కేవలం మెరర్ మాత్రమే ఉండాలి ఆ మెరర్టీ ఆఫ్ తనను తన యొక్క స్వరూపాన్ని తన హృదయంలో చక్కగా దర్శించగలుగుతాడు ఈ నిర్వర్ణ ఆధారంగా సో విధంగా ఈ మనస్సు ఎప్పుడైతే జీవితములు అంటే వాసనలు లేకుండగా తయారవుతుందో మీరు ఎవరి మీద కోపం ఉందని కొంచెం కొంత వ్యక్తి మీద మీరు సర్వం కలివిడం బ్రహ్మాని కానీ వాడు ఇష్ట ఇప్పుడు వాడు బ్రహ్మ బ్రహ్మ అవుతాడు కానీ వాడు మాత్రం ఎలా బ్రహ్మ అవుతా అంటే అయిపోయింది సర్వం కలియుదం బ్రహ్మ ఇద్దాం సర్వం కలియుదం డే ఇప్పుడు ఈ లోకంలో శత్రువులు మిత్రులు లేరు ఉన్నదంతా ఆ దైవమే ప్రాణశక్తి ధరజంగా ఉన్నది సో మీరు శత్రువు అని అది ఆ వ్యక్తి ఆ సర్వ జగద్పకమైనటువంటి ప్రాణశక్తి ఆ ఉపాధి అని ఆ వ్యక్తి అక్కడ అదే ప్రాణము ధనము అంటే అదే సమస్య శక్తి దైవీ శక్తి మరో వ్యక్తిని ఎవరైతే మీరు శత్రువు అనుకుంటున్నాడో వారి ఉపాధిలో ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తి అనుకుంటున్నది ఆ ప్రాణం తప్పించబడుతుంది ఓషన్ అసలు అంటే దిస్ ఓషన్ హ్యాస్ మెనీ బబుల్స్ ఈచ్ బబుల్ ఈస్ అండ్ ఎక్స్ప్రెషన్ బిందువులో సముద్రము యొక్క ఆ బిందువులో ఉంటాయి సో అదే ప్రతి వ్యక్తి అందరూ కూడా ఆ శక్తి జ్ఞానము ఆ వ్యక్తిలో చైతన్యము ఆ వ్యక్తిలో ఉన్నారు మీరు ఉపాధిని చూసుకున్నారు ఉపాధి అంటే ఏంటి వాడి శరీరాన్ని వాడి మాటని వాడి మనస్సు వాడి మనస్సును మీరు ఎలా అంటే వాడి మాటను బట్టి వాడి మనస్సును మీరు ఊహించగలదు ఇవాళ గుర్తిదయా అని మనం ఊహించి వాడు మాట చేస్తావాడు కాబట్టి మీరు దేహాన్ని దేహాన్ని దేహగత కర్మని వా వాయింద్రియాన్ని తద్గతమైనటువంటి వాక్తిని మీరు దర్శించగలరు మనస్సును ఊహించగా ఇంకా ప్రాణాన్ని మీరు దర్శించేది లేదు వాటి చైతన్యాన్ని మీరు దర్శించేది లేదు కాబట్టి మీరు ఏం దర్శిస్తున్నారు నామరూపాలను దర్శిస్తున్నారు దర్శించే ఒక నిర్ణయానికి వస్తున్నారు ఆ నామరూపాత్మకమైనటువంటి ఉపాధి కలదో ఆ ఉపాధిలో ప్రకటమయ్యే ఆ ప్రాణాన్ని కానీ ఈశ్వరీయ చైతన్యాన్ని కానీ మీరు దర్శించినటలో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంత పని చేస్తే అతడు వీడి శత్రువు వీడి మిత్రుడు అనే విభాగం మనకు నిర్మాణం ఈ విభాగం అలాగే దృఢంగా మనస్సులో పెట్టుకుని ఫిల్ యూ కెన్ ఎవర్ థింక్ అఫ్ నోయింగ్ అది అఖండ ఆత్మ నో ఛాన్స్ లాక్స్ అంటే కాబట్టి మనస్సుని పరిశుద్ధం చేసుకోవచ్చు ఈ వ్యవస్థంతా ఉన్నది ఓకే ఇది కుటుాను దాకా భాష్యం సంహితం ఇప్పుడు వ్యాపారిక సంబంధం కట్టి అని కూడా అంటే గడచిన అనువాసం నాలుగో అనువాసానికి రాబోయే ఐదో అనువాస్యానికి మధ్యలో కనెక్షన్ ఉండాలి దేనికది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలో ఉండకూడదు ఎంత ఒకటే ఉపనిషత్తు కదా కాబట్టి ఆ ఏకవాక్యత అంటే అంతా కలిసి ఒకే తాత్సవ్యాన్ని మనకి బోధించడం కోసం ఉండదు కాబట్టి ఆ కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఆ కనెక్షన్ నుంచి భాష్యానికి సంబంధ భాష్యము అని అంటారు కూడా అంటారు సంగతి అంటే తెలుగు సంగతి కాదు లేదంటే సంగతిలో అంటూ ఉంటారు ఆ సంగతి కాదు సంగతి అంటే సంబంధం సో ఇవే సంహిత విషయం ఉపాసన నెక్టం గడిచిపోయినటువంటి అనువాసంలో సరగ్రహం నాలుగో అనువాసంలో సంహితకు సంబంధించిన ఉపాసన పెట్టబడతాం సంహితం ఈ విధమైన ఈ విధమైన ఉపాసనంటే చెప్తాం తర్వాత మితా విషయ ఉపాసన అయిన తర్వాత మంత్రాలు రెండు మంత్రాలు చెప్పాయి ఈ ఈ అనుక్రమముగా చెప్పబడ వరకు ఏ ఏ మంత్రాలు మేధాకాముడు జపించాల్సిన మంత్రాలు శ్రీకాముడు హోమం చేయాల్సిన మంత్రాలు కూడా చెప్పబడ్డాయి సో బ్రమగారులు ఉంటాయిదంతా కూడా దాంట్లో భాగంగానే చెప్పబడ్డాయి తర్వాత పారంపర్యేనా ఈ మంత్రాలు దేనికోసండి ఇక్కడ ఈ మంత్రాలు ఏంటంటే మీరు అలా అనుకోలేదు అవి కూడా శ్రీకామునికి మేధా తామునికి ఉపయోగించే మంత్రాలు చెప్పారే అది కూడా విద్యోపయోగ ఎలా విద్య అంటే ఉపాసన లేక జ్ఞానం జ్ఞానం అనుకోండి సో ఆత్మ జ్ఞానం కోసం ఈ ఈ బోధంతా కూడా ఉపదేశం అంతా కూడా సో ఆ ఆత్మ జ్ఞానము సాధకునకు లభించుకపోతే ఇవి ఉపయోగపడతాయి ఈ మంత్రాలు ఉపయోగపడతాయి విద్య ఉపయోగ ఎలా అందుకోసమే చెప్పారు ఎలా ఉపయోగపడతాయి ఈ మంత్రాన్ని పఠించేస్తే ఆత్మజ్ఞానం వచ్చేస్తుందా అంటే అటువంటి వాటిని డైరెక్ట్ గా ఉపయోగపడతాం అలా ఈ మంత్రాన్ని పఠించేస్తే జ్ఞానం కలిగిపోతుంది అలా అయిందని కోన అప్పుడు ఈ మంత్రోపాసన ఈ మంత్ర జపము డైరెక్ట్ సాధనం అయిపోతుంది కానీ అలా కాదు కేవలం మంత్రాన్ని మీరు జపం చేస్తుంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగదు కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం ముందు కలిగేక తర్వాత ధ్యానం చేస్తారనుకుంటారు ముందు చేస్తే మనస్సు శుద్ధమైతే అటువంటి శుద్ధమైన మనస్సులో ఆత్మజ్ఞానం కలుగుతుంది సో ఈ జపము మంత్రము పండించుతా హోమము చేయుతా ఇవన్నీ కూడా పారంపర్యేన అంటే పరంపరగా ఇండైరెక్ట్గా వయామీడియా అది ఇది ఆ మంత్ర జపము చేసి లేక హోమము ద్వారా అంతఃకరణ శిథి కలిగింది అటువంటి అంతఃకరణలలో శ్రవణం చేత జ్ఞానము నివిష్టమవుతుంది ఉంచబడుతుంది ఆ ఉంచబడ్డ జ్ఞానాన్ని నివిధ్యాసన ద్వారా తాదా సొంతం చేసుకున్నట్లయితే శ్రవణం చేత కూడా వాడికి జ్ఞానం కలగ శ్రవణమే ప్రధాన సాధనము ఆ శ్రవణానికి ఆటంకాలు ఉన్నాయనుకోండి అంటే అంతరంగంలో ఇంకా ఎవరు కొన్ని రోషంలో ఎవరైతే మొదలైన ఆటంకాలు ఉన్నట్లయితే అంటే ఓరియంటేషన్స్ ఆపోజిట్ ఓరియంటేషన్స్ ఉన్నట్లయితే వాటిని జ్ఞానము నిద్యుద్ధి శాసనం కొన్ని శ్వాసలో చేశాను అటువంటి నిద్యుత్ శాసనం ద్వారా ఆ ఆటంకాలను మనం డబ్బు చేసుకుంటే ఆ ఆత్మస్వరూపము ప్రకాశిస్తుంది కాబట్టి ఏమైనటువంటి పరంపరగా ఇండైరెక్ట్ గా వయా మీడియా అతంకరణ సిద్ధిని కలిగించి తద్వారా ఆత్మజ్ఞానంలో సహకారాన్ని చేస్తాయి సాక్షాత్ శాసనం ఏమిటి డైరెక్ట్ శాసనం ఏదైతే శ్రవణం సో దిస్ ఇస్ ది ఈ మేధామంత్రములు శ్రీకాములు పట్టి మంత్రాలు కూడా ఆత్మజ్ఞానానికి ఉపయోగించివే పారం ఉపయోగిస్తాయి తర్వాత అనంతరం వ్యాహృత్యాత్మనోపాతనం స్వరాయతే సో అనంతరం అంటే తర్వాత తర్వాత అయిదు అనువాసం పెట్టి ఇక్కడ అంతరుపాసనం ప్రస్తుతూ అంతఃంతో లోపల ఉపాసన లోపల అంటే ఏ లోపల ఉన్నది హృదయంలో హృదయం లోపల ఇక్కడ పెట్టబడుతున్నాయి ఉపమశక్తుల్లో ఉపాసనలు అలాగే ఒక విగ్రహాన్ని ఎదుర్కొన్న పెట్టిన చేసే ఉపాసనలు అనేది ఉండి ఇది ఉపశక్తుల కర్మకాండలో కర్మకాండలో అగ్నిహోత్రం ఎదుర్కొన్న పెట్టుకుని ఆగ్నేయంలో లేకపోతే ఒక చాల ప్రాణశీలం ఎదురుకుండా పెట్టుకుని దానికి తోడోకాల వృద్ధి చేస్తూ ఆ విధంగా స్థూలమైనటువంటి ఉపాధితో స్థలమైన ప్రతీకతో చేసే ఉపాసనలు కర్మకాండలో ఉంటాయి ఉపాసనలో కూడా ఉంటాయి ఇక్కడి ఇక్కడికి వచ్చేప్పటికీ అంత ఉపాసన హృదయాంత ఉపాసన మన హృదయంలో ఉపాసనే ఉంటుంది వంటలు ఇవన్నీ హృదయానికి సంబంధించిన కాబట్టి ఆ హృద ఆ హృదయంలో చేసుకునే ఒక ఉపాసన ఇప్పుడు ఇదివస్సుల అనే నిదాసనం ద్వారా చూస్తున్నది అంటే మనం ముందు పెట్టబడుతుంటది అంతరుపాసన దీనికి ఫలము కూడా చెప్తున్నారు ముందే ఫలం చెప్తారు ఫలం ఎందుకు అంటే మైన్లాగా మీరు ఉపాసనని పక్కన పెట్టేదండి చెప్పండి దారాధ్య ఫలం అంతరుపాసన అనుకోండి ఇప్పుడు మా దగ్గర బాల అవకాశం ఉన్నాయండి దీనికన్నా తర్వాత నెక్స్ట్ పేజీ ఫలం చెప్పారు అనుకోండి ఏమో ఇదేదో గొప్ప ఫలంలో సో ది ఐడియా వేదంలో అలాంటి ప్రక్రియలు చాలా పాటిస్తాయి మార్కెటింగ్ లోనే కాదు వేదంలో కూడా సో స్వరా ఇప్పుడు మనకి చెప్పబోయే ఉవకాసానికి పదం ఏదో తెలిసిన స్వరాజ్యం ఆత్మస్వరాజ్యం ప్రభుత్వం నెక్స్ట్ అనువాదంలో వస్తుంది ఆ మాట ఇప్పుడు చెప్పబోయే ఉవకాసం ఈ అనువాదం నెక్స్ట్ అనువాదానికి కలిసి ఉంటుంది కాబట్టి స్వరాజ్యం ఏమిటి స్వరాజ్యము అంటే స్వరాజ్యము నా జన్మహస్తూ మనకి ఆ స్వరాజ్యం అంటే ఇదేదే అదో సెన్స్ లో కానీ ఆ పదం అదే స్వరా కదా విగ్రహ వాక్యం స్వయం రాజకీయ క్రీడమ్ అనే ఫలం ఉన్నదే చాలా తక్కువ దోక్షము అంటే అదే క్రీడ సో అంటే నేను ఇదో ఈ ఉపాధికి పట్టుబడిపోయాను జన మరణానికి పట్టుబడిపోయాను జనన మరణముల నుండి విముక్తి లభించుకుంటే తర్వాత సాంసారికములైనటువంటి అనేక పరిక్షేదములకు లిమిటేషన్స్కి నేను కట్టుబడిపోయాను ఈ లిమిటేషన్స్ అన్నిటి నుంచి లభిస్తుంది గంగానది రెండు తీరములకు పట్టుబడిపోతుంది ఎప్పుడైతే సముద్రంలో ప్రవేశం చేసిందోషన్స్ అమను రూపము కూడా విముక్తి అయిపోతే ఆ లిమిటేషన్స్ అన్నీ కూడా ఇండివిజువాలిటీ కాదు ఇండివిజువాలిటీస్ ఉన్నాయి వాస్తవమైన ఇండివిజువాలిటీ అప్పుడు లభిస్తుంది అదేవిధంగా స్వరూపము కోరున్నాము కోరున్నాము ద హోమ్ దేర్ ఈస్ నో డెఫిషియన్సీ ది హోమ్ దాని అజ్ఞానం చేత అనేక లిమిటేషన్స్ అనేక పరిక్షేదములు నా నాకు భాషించి నాకు మహా దుఃఖాన్ని జైల్లో పెట్టినట్టే లిమిటేషన్ ఉంటుంది సో నాకు ప్రాపర్ ప్రిన్సిపాల్ స్వార్యం ఈ చెబోయే ఉపాసనకి ఫలము స్వార్యము అటువంటి ఉపాసన ఇక్కడ ప్రస్తావించబడుతున్నది ఎవరు ఉపాసన బ్రహ్మణ ఉపాసన బ్రహ్మ యొక్క ఉపాసన పరమేశ్వరుడు ఏ రూపంగా ఉన్నాడో తెలిసిన ఇంతకు ముందు ఓంకార రూపంగా ఉన్నాడు పరమేశ్వరుడు ఇప్పుడు ఆత్మో బ్రహ్మ వ్యాహుతి రూపంగా వ్యాభివృద్ధి అంటే ఒక విశిష్టమైన శబ్దము వ్యాస్యతే ఇది వ్యాభివృద్ధి వ్యాహ్రియత అంటే ఉచ్చరించబడింది ఎవరు ఉచ్చరించాను మీరు మేము ఉచ్చరించడం అని కాదు సో ఇప్పుడు మంత్రం ఉందనుకోండి మంత్రం అంటే కూడా ఇతని అర్థరానికి కదండి అక్కడే అది అయితే ఎవరో మా భాష అర్థం చేసేడమో అయితే నేను అర్థం చేశానో బాగా అర్థం మంత్రం అవ్వదు ఎందుకని మనకుండేటువంటి రాగద్వేషములు పరిచ్ఛ పరిచ్ఛిన్నములైన భావములు అనేక కాలుష్యములు హృదయంలో ఉంటాయి మనం ఏదైనా మాట్లాడేమంటే మొదట ఆ మాటలు ఎందుక ఈ కాలుష్యం అంతా ఈ దోషాలని ఈ అంతా కాబట్టి మనం మాట్లాడే మాటకి ఆ ఆ పవిత్రత అంటే మహర్షి మాట్లాడుతుంది ఆ మహర్షి మాట్లాడే మాటకి ఆ పవిత్రత ఉంటుంది ఆ మహర్షి యొక్క అట్టవన్స్ ఏదైతే ఉందో yeah sir it is not an intelligence not the product of intellect it is a revelation ante this is not the product of that intellect he is a jeevadata osinno anka ah hankaramiki intellect ante vijnanamu ane oka oka instrument varu chesina professor unnadu andi what is he he is an individual what kind of individual he has an instrument in his mind. ఇంటలెక్ట్ అనేటువంటి ఒక పరిమూర్తిని ఒక ఉపకలనాన్ని ఆధారంగా చూసి ఒక సమాజంలో ఒక కీర్తిని ప్రతిష్ట సంపాదిస్తుంది సో ఇది మహర్షి కూడా అటువంటి వాడ అంటున్నారు మహర్షి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఆ అహంకారము ఆ విజ్ఞానము రెండూ కూడా ఏ చైతన్యం నుంచి ఆవిర్భవించాయో ఆ చైతన్యంలో విలీనం అయిపోయిన సో ఆ స్థితిలో వారి ఎందు ఒక జ్ఞానము ఆలోచించి ఎందుకంటే సమస్త జ్ఞానములు కూడా ఆ చైతన్యం నుంచే పుడతాయి మీకు పుట్టిన జ్ఞానమైనా ఆయన స్కౌండ్ జ్ఞానమైనా ఎక్కడ ఎవరికి ఏ జ్ఞానం ఆ చైతన్యం నుంచే వచ్చి ఆ చైతన్యము ఈ ది ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఏ శక్తి ఆ చైతన్యం నుంచే ఏ క్రియ జరిగినా ఆ చైతన్యం నుంచి ఉదయం శక్తితోటే దొరుకుతుంది ఎప్పుడైతే ఈ వ్యక్తి అహంకారము వీటి యొక్క దోషములు ఇన్వాల్వ్ అయ్యాయో ఇంటర్ఫియర్ అయ్యాయో అప్పుడు ఆ శక్తి కానీ ఆ జ్ఞానం కానీ దానికి సంబంధించినంత వరకు పరిమితంగా ఉంటుంది వీడి ఇంటర్ఫిరెన్స్ లేదను చూడండి అప్పుడు ఆ శక్తి ఆ జ్ఞానము అకలుషలుషితము కాని విధంగా పవిత్రంగా ప్రకటిస్తున్నాడు దానే రివలైజేషన్ సోజ్ ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు ఆయన మాట్లాడలేదు మాట వాక్యం పరిచయం ఆ వాక్యమే గాయత్రీ మంత్రం ఆయన పలికిన పలుకే వాయి నేను ఒకసారి అమ్మా పోతన్న వారు దొంగలు పోతన్న గారు భాగవతంలో ఆయన తెలుగులో పలిక ఆయన తెలుగులో పలికిన పలుకులు ఈ ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయండి నిజంగా ఉపనిషద్ వాక్యాలు అంటే మహర్షి యొక్క ఆ అహంకార రహితమైనటువంటి ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవించినటువంటి జ్ఞానము కూడా ఉపనిషద్ వాక్యాలు అలాగే ఉంటాయి ఈ దొంగలు వాక్యాలు కూడా అలాగే అదే శ్రీనాథుడి కవిత్వం చదవండి ఒక మంచి తదునైన ఇంటలెక్ట్ నుంచి పుట్టిన కవిత్వం ఎంత తేడా ఉంటుంది కాబట్టి మీకు సంసారంలో ఏదైనా కొంత ముందుకు వెళ్ళాలంటే శ్రీనాథుడి కవిత్వం ఆత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేటి వారి శ్రీనాథుడు శృంగారణ శుభైన కద్యాలు సంసారిక మొదలైనటువంటి విషయాల్లో నాలుగు పద్యాలు చెప్పి ఏదైనా లోకంలో కోరుతున్నట్టుగా బిడ్డు బాధితు వాటికి ఎదురు వాటికి పక్కన తగలగొట్టడానికి అలాంటి వాటికి బట్టింది ఆత్మజ్ఞానం కావాలంటే ఇది గొంగలు పోతున్న వారు కోల్పోతుంది సో ఇదంతా నేను ఎందుకంటే అంటే అర్థం డిఫరెన్స్ వచ్చింది ఎప్పుడైతే ఆ ఇంటెనిట్ సోర్స్ ఇంటెనిట్ పొటెన్షివల్ ఆ ఫాల్ యాక్టివిటీ అండ్ ఆ పాల్ ఆ ఆత్మ ఆ ఈ అహంకారాన్ని కుది చేసి దాన్ని ప్రకాశం బయటకు రామకుండా తొట్టు పెట్టి పెడుతుంది ఆ అహంకారం ఎప్పుడైతే తప్పకు పెట్టిందో అప్పుడు ఆ నోటి నుండి ఒక వ్యాప్తి బయట అటువంటి వ్యాక్తికే పవిత్రత ఎక్కువ ఉంటుంది దానికి కవర్ ఎక్కువ ఉంటుంది ఇట్ వర్క్స్ ఇట్ అటువంటి ఆశీర్వచనమునకు తప్పకుండా శుభాన్ని కలిగించే శక్తి ఉంటుంది అటువంటి బాధకి ఇన్స్ ఇచ్చేటువంటి సామక్ష్యం సేమ్ ఇట్ ఈస్ ది పవర్ డిఫైన్ ది వర్డ్స్ అటువంటి పవర్ తో కూడిన అట్టే రోడ్డు మీద పోతే వాడు ఏదో మాట్లాడనుకోండి వ్యాపృతి ఇది వ్యాపృతి అనేది అనేది విగ్రహ వాక్యాన్ని బట్టి కాబట్టి ఇది వ్యాపృతి అలా కాదు వ్యాపృతి వ్యారణ్యర్పుడు సృష్టికర్త కిరణ్యదర్తుడు ఆయన జగత్ రూపంగా ప్రకటన ప్రకటన అవడానికి ముందుగా భూమి ఆయన ఆ సంకల్పం నుంచి భూలోకముగా